సమానంగా ఉన్నది మామూలు అంతే అర్థం అదే అందరిలో సమానంగా ఉన్నది ఏమిటి భ్రాంతి నిమిత్త అజ్ఞానే మొత్తం సమాజం మొత్తం మీద అందరిలో కూడా ఈ పుత్రమిత్రాది భ్రాంతికి నిమిత్తమైన అజ్ఞానము ఏమిటి అజ్ఞానము ఈ దేహముతోటి ఐడెంటిఫై ఉండడం వీడు దేహంతో ఐడెంటిఫై ఎదురువాడు పుత్రాలు కదా కాబట్టి సర్వజన సాధారణమై ఉండగా సర్వజన సమానమై ఉండగా పాం ఏకమేవ కిం ఉపలభే ఉపాలభే నిన్ను ఒక్కడిని మాత్రమే నేను తిడుతున్నానా ఏమి ఉపాలభే ఉత్తమ పురుష ఐకవచనం నిన్ను ఒక్కడిని మాత్రమే నిన్ను తిడుతున్నానా నేను లేదు అని అర్థం ఎందుకంటే నిన్ను ఒక్కడే నేను ఈ అజ్ఞానం అన్నది సర్వజన సమానంగా ఉన్నది ఇందువల్ల ఎందుకండి జనం కూడా ఈ అజ్ఞానం అలాగే ఉందంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అయ ఆత్మా ప్రకృత దుర్విజ్ఞేయ ప్రకృత అంటే ది ప్రజెంట్ కాంటెక్స్ట్లో చర్చించబడుతున్న అంశం ఏమిటి ఆత్మ అజోనిత్య శాశ్వతం పురాణహాన్ని మొదలుపెట్టి ఆత్మస్వరూపాన్ని విచారణ చేస్తూ వస్తున్నామే అటువంటి ఆత్మస్వరూపము ఆత్మతత్వము ఆత్మ అంటే మీరే మరో మరో ఆత్మ అంటే యువర్ ఎసెన్షియల్ నేచర్ ఈ ఆత్మతత్వము దుర్విజ్ఞేయ దుర్విజ్ఞేయ అంటే తెలియ శక్యము కానిది అని అర్థం కాదు దుఃఖేన విజ్ఞా విజ్ఞాతం శక్యతే కష్టపడితేనే తెలుసుకోగలుగుతారు సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే అది దుర్గమము అన్నారనుకోండి దుర్గమము అంటే వెళ్ళుటకు శక్యము కానిది అనుకుంటారు వెళ్ళుటకు శక్యము కానిది అని కాదు అగమము అంటే వెల్లుటుకు శక్యం అగమ్యము అంటే వెల్లుటుకు శక్యము కాదు దుర్గమ్యము లేక దుర్గమము అంటే దుఃఖేన గంతుం శక్తి కష్టపడితే కానీ వెళ్ళలేరు అని అర్థం దుర్విజ్ఞ ఇప్పుడు సపోజ్ తెలుసుకోవడం అసంభవం అనుకోండి ఇంక పాఠం ఎందుకండే దుర్విజ్ఞేయ కష్టపడితే కానీ తెలుసుకోవడం కుదరదు ఏమిటి కష్టపడ్డామంటే ఏంటంటే కష్టపడ్డామంటే మూడు రకాలుగా చెప్పారు త్యక్త్యక్తవ్య ప్రాప్త ప్రాప్తవ్య జ్ఞాత జ్ఞాతవ్యక్త త్యక్తవ్య అంటే విడిచిపెట్టవలసిన వాడిని వీడు విడిచిపెట్టి ఉన్నాడు ప్రాప్త ప్రాప్తవ్య పొందవలసిన వాటిని పొంది ఉన్నాడు జ్ఞాత జ్ఞాతవ్య తెలుసుకోవలసిన వాటిని తెలుసుకొని ఉన్నాడు అప్పుడు ఆత్మవిచారం చేస్తే విడికి తెలుసుకున్నాడు లేకపోతే తెలియదు అంచేతే కొంతమంది ఆత్మవిచారం శ్రవణం అన్నది అలా సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటారు ఉపాతికే నుంచి శ్రవణం చేస్తూ ఉంటాను నేను చాలామంది నెరుగుతున్నటువంటి వాళ్ళని మామూలుగా ఒత్తులు చేసుకుంటూ అలా కొంతమంది అయితే ఒక కొంతమంది ఒక మహాత్ముడు అన్నాడు నాతోటి ప్రొఫెషనల్ లిజలర్ సరే అంటే అదొక ప్రొఫెషన్ కింద అలా వేదాంతం వింటూ ఉన్నాం అంతే వేదాంతం అని ఏదో వింటూ ఉన్నాం సంథింగ్ సంథింగ్ సూపర్ఫిషియల్గా ఏదో వింటూ ఉన్నాం ఆత్మ ఆత్మ నిత్యము నిర్వికారము ఆత్మకు అతృత్వ హోక్తృత్వాలు ఉండవు అని ఇంకా నేను కొంత లోతుగా చెప్తున్నా ఇంకా సూపర్ఫిషియల్గా అలా వింటూ ఉన్నాం ఆత్మకి మరణం లేదు ఆత్మ నిత్య మోక్షము దానికి సో ఆత్మ బ్రహ్మ ఇదొకటి పైగా ఆత్మ ఆత్మ బ్రహ్మ అభేదం అండి బ్రహ్మకి ఆత్మకి భేదం ఏం లేదు అంటే అభిప్రాయం బ్రహ్మ ఈ తూర్పు దిక్కునుంది ఆత్మ ఈ పశ్చిమం దిక్కునుంది అలా బ్రహ్మపడతాయేమో అలాగేం కాదు రెండో అక్కడెక్కడో ఉన్నాయి రెండో ఒకటేనాయి అక్కడెక్కడో ఉన్నాయి ఈ ఈ ఇలాగంటే వేదాంతం ఇది దానివల్ల ఏం వర్కౌట్ కాదు ఎన్నేళ్ళు విన్నా మనిషిలో అభివృద్ధి రాదు ఎందుకంటే ఇగో ఈ ప్రిపరేషన్ లేకపోవడం కదా దుర్విజ్ఞేయ ఆత్మ క్తవ్య నీవు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిని విడిచిపెట్టేవా లేదా ఏమిటి విడిచిపెట్టాల్సినవి కాము క్రోధాదులు సో ఇంటెన్స్ డిజైర్స్ అవి విడిచిపెట్టి ముందు సింపుల్ లైఫ్ స్టైల్లోకి రావాల్సి ఉంటుంది అది దట్ డి దాట్ పెద్ద బ్యాగేజీ లైఫ్ చాలా పెద్ద బ్యాగేజీ లాగా ఉందనుకోండి లైఫ్ వేదాంతం అర్థాన్ని అర్థం అవుతుంది అనుభవానికి రాదు ఇంకేదో ఏదో చిలక చిలక రామనామాన్ని పలికినట్టుగా చిలక ఉందనుకోండి ఒక ఏదో కథలో చెప్తారు మండలమేశ్వరుని గృహం ముందు ఓ చిలక ఉండేది ఆ చిలక ఎప్పుడు మీమాంస వాక్య సూత్రాలు ధర్మజిజ్ఞాస అని అంటూ ఉండేది అనే మీమాంసా సూత్రాలని చెప్తూ ఉండేది అదే సారా దుకాణం దగ్గర ఇంకో చిలక ఉండే వాళ్ళు పెడతారు చిలక చిలక పెట్టడానికి ఏం మహాభాగ్యం అది ఆ సారా దుకాణపు పరిభాషలో అది మాట్లాడుతూ ఉంది అది చెడిపోయింది లేదు ఇది బాగుపడ్డది లేదు అలా అలా ఓకే చిలక చిలకద్దే కాబట్టి సో కామక్రోధాది బ్యాగేజీ లైఫ్లో బ్యాగేజ్ చాలా పెట్టుకుంటారు జనాలు ఎక్కువ బ్యాగేజ్ పెట్టుకుంటారు పెట్టుకునే ఏదో కొంత గీతని ఇవనే ఇవన్నీ they they want it uh, so as a topping on uh, a pizza pizza topping and pardon pizza me da meek pizza situation meek telusothaledu na yethra nanade ippudu pizza description is told it is a uh, 5 dollars 495 untundi 495 or oh, description there are a set of toppings you can choose from ఓకే సో ఒక పర్టికులర్ టా టాపిక్ పైన వేస్తాడనమాట ఇప్పుడు పెసరొట్టు మీద ఉల్లిపాయ ముక్కలు వేసినట్టుగా వేస్తాడు సో అలాగంటే టాపింగ్ ఒకటి వేస్తాడు స్పెషల్ టాపింగ్ యూ కెన్ చూసి ఇట్ మష్రూమ్స్ టాపింగ్ లేకపోతే ఏదో సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ టాపింగ్ ఏదో క్యాప్స్ ఏదో టాపింగ్ వేస్తే టాపింగ్ ద టాపింగ్ ఈజ్ వన్ ఆల్ సో పిజ్జా కొనుక్కుని ఆ టాపింగ్ అడిగితే హీ విల్ యాడ్ ద టాపింగ్ అలాగే చక్కగా ఇల్లు వాకిలి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు తర్వాత పూజలు పునస్కారాలు కర్మ దానాలు ధర్మాలు మొత్తం అన్నీ ఇవన్నీ మంచివి నిజానికి తర్వాత భోగాలు పార్టీలు ఇవన్నీ కూడా ఉంటాయి బర్త్డే పార్టీలు ఈ పార్టీలు ఆ పార్టీలు అన్నీ అన్నీ నడిచిపోతూ ఉంటాయి అన్ని భోగాలు నడిచిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు నాలాంటి మహాత్ముడు అప్పుడు వచ్చి అప్పుడప్పుడు ఆత్మ బ్రహ్మా అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ మహాత్ముడికి వీళ్ళు అవసరం వీళ్ళకి మహాత్ముడు అవసరం మహాత్ముడికి వాళ్ళ అవసరం ఏమిటి ఈ మహాత్ములు ఏవో ప్రాజెక్ట్స్ ఏవో ఉంటాయి దానికి డబ్బు కావాల్సి ఉంటుంది ఏంటి ఈ మహా అంటే ప్రాజెక్ట్స్కి డబ్బు కావాల్సి వస్తే ఇంకా అది గొప్ప విశేషం అది ఏదో పాపం ఏదో సమాజ సేవ కోసం డబ్బు కావాల్సి వచ్చిందంటే పర్వాలేదు ఇప్పుడు ఆ మహాత్ముడికి సపోజ్ ఎయిర్ కండిషన్ కారులోనే ప్రయాణం చేసి అలవాటు ఉందనుకోండి ఎయిర్ కండిషన్ కారు ఎక్కడి నుంచి వస్తుంది సపోజ్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు భగవద్గీత పాఠానికి వచ్చారనుకోండి ఎయిర్ కండిషన్ కారు వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు ఏదైనా కొంచెం కోటీశ్వరుడు వస్తేనే ఆ సౌకర్యం ఉంటుంది కాబట్టి మహాత్ములకి కోటీశ్వరుడు అవసరం అవుతాడు కోటీశ్వరుడికి మహాత్ముడు అవసరం అవుతాడు ఈ ప్రొవైడ్స్ దట్ స్పిరిచువల్ టాపింగ్ అనమాట ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇట్ విల్ నాట్ వర్క్ It will not work either way. And to that extent it works. The Mahatma, he wants some good amount of money and support, he will get it. And they want some spirit, they feel good, feel, feel good about it. Industrialist, Koti, Swar, Loh, Nara, Nkondai. Mahatma, Degira, Kaashir, Vachalan, Drishkana, Atma, Brahman, Vinayasoste. They feel good about it. And so to that extent it helps them. Then valla Bhavishyatpilo, బహుశా వాళ్ళకి ఏదైనా ఆ సంస్కారం అబ్బి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే రావచ్చు బట్ ఇట్ ఓంట్ వర్క్ దట్ వైక్ లైఫ్ బ్యాగేజ్ ఉంటుంది దట్ యు హిహైండ్ ప్రాప్త ప్రాప్త వ్య పొందాల్సినవి కొన్ని ఉన్నాయి శమధమ మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం వైరాగ్యం వివేక వైరాగ్యములు ఇవి పొందాలి ప్రాప్త ప్రాప్తవ్య జ్ఞాత జ్ఞాతవ్య తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవేమిటంటే కొంచెం సంస్కృతం ఉపసనంత సంస్కృత జ్ఞానం తర్వాత భగవద్గీతలో ఏవో కొంత బేసిక్ ఇన్ఫర్మేషను ఇలాంటివి కొన్ని బేసిక్ ఇన్పుట్స్ ఏవో కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి నేను దేహము కాదు అనే వివేకము ఇలాంటివి కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయి అవి తెలుసుకుంటే అప్పుడు మీరు శ్రవణం చేస్తే ఇట్ వర్క్స్ అదర్వైజ్ దుర్విజ్ఞేయ ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం చాలా కఠినమైన విషయం నిన్న ఒక్కన్నే నేను తప్పుపడుతు ఉపాలంభం అంటే తప్పుపట్టడం నిన్ను ఒక్కన్నే తప్పుపడుతున్నాను అనుకుంటున్నారా సర్వజనులకు కూడా ఈ అజ్ఞానము సర్వ సమానంగా ఉన్నది కాబట్టి ఆత్మ చాలా దుర్విజ్ఞేయము సుమా అని అన్నాడు అని కథం దుర్విజ్ఞేయమా ఇహ ఎలాగండి దుర్విజ్ఞేయము చాలా కష్టపడితే కానీ తెలుసుకోవటం సంభవం కాదు చాలా కష్టం తెలుసుకోవటం అని అన్నారే హౌ యు ప్లీజ్ ఎలాబొరేట్ ఆన్ దాట్ అది కొంచెం వివరించి చెప్పండి అన్నట్లయితే దానికి సమాధానంగా ఈ శ్లోకము వచ్చుచున్నది అనే అవతారికి సో కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ పశ్యతి అది ఈ ఆత్మస్వరూపాన్ని గురించి మీరు ఎక్కడైనా చెప్తే ఒకనొకడు ఒక అనొకడు అంటే చాలామంది చాలామంది ఇట్ అప్లైజ్ టు ఎవ్రీబడి సో మెనీ పీపుల్ లుక్ అట్ ఇట్ యాజ్ ఎ వెరీ అన్యూషువల్ థింగ్ ఏ వెరీ అవుట్ ఆఫ్ ది వే థింగ్ అండ్ మే నాట్ బి పాసిబుల్ అట్ ఆల్ ఇలా ఇలా ఉంటుందా ఆత్మ అన్నట్టుగా చూస్తా శ్రీకృష్ణుడే ఎదరెదర చెప్పబోతున్నాడు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్తతి సిద్ధే ఎతతామపి సిద్ధానం కశ్చిన్మాం వేత్తి తత్వత అని వేలాది మందిలో ఎవడో ఒకడు తెలుసుకోగలుగుతాడు అని అంటాడు వేలాది మందిలో వాస్తవంలో అసలు ఏ సమ దీనికోసం కలియుగం అంచేతనే ఇక్కడ కలియుగం అని త్రేతాయుగం అని ఈ గోళ ఉండదు ఇక్కడ మీరు ఎప్పుడైనా విన్నారా అలాగంటే ప్రసంగం ఎక్కడైనా విన్నారా గీతలో కానీ ఉపనిషత్తులో కానీ ఉండదు అలాగా అలా ఆ ప్రసంగంలో ఏ అభిప్రాయం ఏమిటంటే ఇది కలియుగం కాబట్టి మేమందరం ఇలా ఉండిపోయాం త్రేతాయుగం అయితే మేము ఎప్పుడో జ్ఞానం అయిపోయాం అనే ఒక ధోరణ ఒకటి ఉంటుంది అలా ఉంటుంది అలాగే ఇక్కడ ఆ ప్రసంగమే లేదు కలియుగం లేదు త్రేతాయుగం లేదు ఏ యుగమైనా సరే కంసుడు ఏ యుగం కూడా ద్వాపరయుగం వాడు కాదు కంసుడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగం కృష్ణావతారం అంతంలో కలియుగం వచ్చింది కంసుడు ద్వాపరయుగంలో రాజ్యమేటివాడు రావణాసురుడు త్రేతాయుగం వాడు కాబట్టి అలాగే అక్కర్లేదు అన్ని యుగాలు ఒకటే ది పాయింట్ ఈజ్ సో ఏ యుగంలోనైనా సరే ఆత్మస్వరూపము ఎడల ప్రేమ గలవాడు చాలా అరుదు ఆశ్చర్యవత్పశ్యతి కచ్చితే తర్వాత ఇంకొకటి మీరు ఎప్పుడైనా చూడండి భాగవతం భాగవతం వల్ల అయితే ఏదైనా మీరు మొదలు పెట్టారనుకోండి భగవద్గీత భాగవతం మొదలుపెట్టారనుకోండి కొంతమంది అసలు ఏమిటో చూద్దామని వస్తారు మాలుగా వింటారు విని ఈ ఆత్మ ఇది మన వాళ్ళ కదం లే అదే మీరు ఏదో ఇంకొంచెం భక్తి భక్తి మంచిదే భక్తి తక్కువదని అభిప్రాయం కాదు కొంచెం అనుకూలంగా అంటే అసలు వచ్చిన పెర్సన్కి ఒకంత కొంత బేసిస్ ఉంటుంది I am a person, I have a family, I am a family, head of a family and uh, I have accomplished certain things and uh, I am planning to accomplish some more If I do not do anything, I will come back to my life and I will say hello, hello and hello, hello and hello and I will say one basis, <laughs> a sense of accomplishment and a set of grievances, a little grudging What you do is maintain your life you safeguard his persona and say something అండ్ దెన్ హీ విల్ హీ విల్ రైజ్ అప్ టు ది ఒకేషన్ అండ్ హీ విల్ ట్రై టు అండర్స్టాండ్ అసలు మీరు ముందే మొదటికే మోసం తీసుకొచ్చేట్లాగా అసలు నువ్వు ఆత్మ నువ్వు కర్తవి కావు నువ్వు భోర్తవి కావు నీకు పుణ్యం లేదు నీకు పాపం లేదు నీకు పితలేడు పుత్రులు లేడు ఇదంతా భ్రాంతి ఆత్మకర్త కాదు భోక్త కాదు ఇంకా మొదలు పెడితే ఏమిటి ఆత్మ అని మతిపోతుంది రూభు గీత అని ఒక Bhagavan, ఉంది భగవాన్ ki చాలా ఇష్టం ఉంది నన్ను ఎవరో రూభుగీత పాఠం చెప్పమన్నారు సరిపోని పాఠం చెప్తాం కదా తీసి చూసి నేను నిర్ణయానికి వచ్చాను ఈ రూభుగీత మనం పాఠం చెప్పవద్దు అని ఎందుకంటే ఆ సత్యం ఆ చెప్పి సత్యాన్ని కొండ కొట్టినట్టుగా అంత హార్ష్గా చెప్తుంది ఎక్కడా మాటలని మిన్స్ నో మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కట్టెలు విరిచి పోయిలో పెడతాను చూడండి అలా చెప్తుంది మాట వాడు ది వెర్సార్ లైక్ దాట్ ఈవెన్ అష్టావక్ర గీత కూడా అలాగే ఉంటుంది కొంతవరకు వేదాంత డిండిము కూడా అదే ధోరణిలో నడుస్తుంది వేదాంత డిండిమలో చాలా రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ చేస్తారు శంకరాచార్య ఆ స్టేట్మెంట్స్ చూసి నేను మతిపోయినట్లు అనిపించింది ఎందుకంటే ఏదైనా ఒక టెక్స్ట్కి భాష్యం రాసి దాంట్లో ఆ టెక్స్ట్ని బేసిస్గా చేసుకుని రాయాలి ఇంకా టెక్స్ట్తో సంబంధం లేకుండా మనం ఓన్ టెక్స్ట్ రాసాం అనుకోండి ఇంకేమీ నిరంకుశంగా రాసిపారేయచ్చు మనకి ఎంత చెప్పాలనుంటే అంతా చెప్పొచ్చు అలా చెప్తారు దాంట్లో ఆయన భాషాభిమానాన్ని క్రిటిసైజ్ చేశారు భాషాదురభిమానాన్ని క్రిటిసైజ్ చేశారు అంటే ఫలానా భాషే గొప్ప భాష అని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఆత్మస్వరూపం తెలియకపోతున్నారు అని ఈ విధంగా అన్ని రకాల బౌండరీలని కూడా బ్రేక్ చేసి పెట్టేస్తారు దేన్ని మిగల్తారు ది ఎంటైర్ బేసిస్ ఆ నూచి ది పర్సన్ ఈజ్ లివింగ్ ఈజ్ జస్ట్ డిస్ట్రాయ్ అలాగ నడిపిస్తుంది గ్రంథం ఎందుకంటే ఇవన్నీ కూడా ఆత్మస్వరూపం మీద మీరు ఆయా పరిస్థితులకి ప్రభావితమై వేసుకున్న ఆరోపములే అన్నీ కూడా ఆత్మస్వరూపానికి వీటితోటి వేటితోటి సంబంధం లేదు అన్నీ ఆరోపములే కాబట్టి అటువంటి టెక్స్ట్ పాఠం చెప్పాలంటే కష్టం అందులో ఆరంభంలో చెప్పాలంటే మరీ కష్టం కొంచెం ఆరంభంలో చెప్పేప్పుడు భాగవతంలో కథ చెప్పినట్టుగా కొంత కథ మధ్యలో కొంత వేదాంతం మళ్ళీ కొంత కథ మళ్ళీ కొంత వేదాంతం దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ అనుపానం చేసినట్టుగా చేదు మందుకి తేనెలో కలిపి చేదు మందు పిల్లల చేత తినిపిస్తారు ఆ విధంగా భాగవతంలో అలా ఉపయోగపడుతుంది మన వాళ్ళు ఏం చేస్తారో ఆ చేదు మందుని పక్కన పారేసి ఆ అనుపానమనే పొట్టు కూర్చున్నారు ఇంకా కథ తప్పించి ఆ కథతో బాటుగా చెప్పేటువంటి బోధ ఏదిగలదో దానికి పూర్తిగా తీలోదకాలు ఇచ్చేసి కేవలం కథని పట్టుకుని కూర్చుంటే అది న్యాయం కదది సో ఇప్పుడు మందు ఇచ్చి తేనెతో బాటుగా పిల్లవాడికి మందు తినిపించండి అని ఈ మందు పొట్టాలు అవతల పారేసి తేనె సీసా కొనుకొచ్చి తినిపిస్తే వాడికి ఆ సంసారం రోగము సంసారము అదొక దానికి వైద్యం ఎలా అవుతుంది సంసార రోగానికి చికిత్స కదా ఇది చికిత్స అంటే మరి కొంచెం చేదు ఉంటుంది ఎనివే సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం చాలా కఠినమైన విషయము ఎవడైతే ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాడో ఆ దర్శించటము దట్ ఈజ్ ఎ వండర్ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చితేనం తథైవ చాన్య మరొకడు ఈ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నాడు వదతి బోధిస్తున్నాడు దట్ హీస్ ఎక్స్ప్లెయినింగ్ And how he is explaining అండ్ హౌ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఆశ్చర్యవతి మై గుడ్నెస్ ఈ ఆత్మస్వరూపం చాలా దుర్విజ్ఞేయం అండి చాలా కఠినమైనది తెలుసుకోవటం చాలా కష్టం చాలా అత్యద్భుతమైనటువంటి విషయం అని ఆశ్చర్యపడిపోతో చెప్తున్నాడు ఇంకొకడు ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి ఇంకొక ఆయన వింటున్నాడు అత్యద్ అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఇది ఎంత అద్భుతమైన విషయం అలాగా ఆత్మస్వరూపమునందు పుణ్యపాపముల యొక్క ఆ సంపర్కము లేదా ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఒక స్టేట్మెంట్ ఒకటి ఉంది ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తా ఈ స్టేట్మెంట్ కనుక మీరు దాన్ని హృదయపూర్వకంగా మీ ప్రేమతోటి ఆ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదుటివాడిని నెత్తి మీద పిడుగు వేసినట్టు నా కర్మణా వర్ధతే నో కనీయా నీవు చేసిన కర్మ పుణ్యకర్మ చేత ఈ ఆత్మకి మెరుగు లేదు మరొకడు చేయకపోవడం చేత ఆత్మకి తరుగు లేదు దాని అర్థం ఏంటండి ది ఎంటైర్ బేసిస్ ఆఫ్ రిచువలిజం ఈజ్ నాక్కడ ఇన్ వన్ స్ట్రోక్ నాకా అంతే అలా ఉంటుంది ఆశ్చర్యవచ్చినమన్య శృఢనవుతుంది ఆ వినేవాడు కూడా ఇలా ఉందేమిటండి పాఠం ఇలా ఉందేమిటండి ముక్కు మీద వేలేసుకోదగ్గమాట విన్నా కూడా అర్థమైపోయిందని ఏమీ అనుకుంది ఎందుకేం లేదు శృత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్ ఉంటే విండమే కానీ విని దాంట్లో ఒక జీరో శాతం తెలుసుకున్నా కూడా వాడుకుంటే అర్థమైపోతాడు అంత కూడా మానవుడు తెలుసుకోకుండా కాలక్షేపం చేసేస్తాడు ఏదో శ్రవణం చెప్తున్నాను కదండీ పాతికేళ్ళ నుంచి శ్రవణం చేస్తున్నాం అలా అంటారండి ఒక ఆయన నాతోటి అన్నారు విని నేను ఆశ్చర్యపోయాను నాకేమనిపించిందంటే కొంచెం వినయం నేర్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది కొంతమంది మాట్లాడే మాటలు చూస్తే కొంత వినయం నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక ఆయన నాతోటి అంటారు నేను పది ఉపనిషత్తుల భాష్యాలు చదివానండి బ్రహ్మసూత్ర భాష్యాంతా నేను పఠం చదివేశాను ఇంక ఇప్పుడు నేను వేదాంత శాస్త్రంలో చదవాల్సిందేమీ మిగిలి లేదు అని అన్నారు ఆయన నాతోటి అంత అవినయం పనికిరాదండి అని అనాలనిపించింది నాకు నోట ఓకే దెన్ వాట్ అన్నేనంటే ఆయన అదే ప్రశ్న దెన్ వాట్ అనే ఆయన అడిగితే ఆ ప్రశ్నే దెన్ వాట్ నథింగ్ హ్యాపెండ్ అప్పుడు నేను కఠోపనిషత్తు చెప్తున్నా ఇక్కడే కఠోపనిషత్తు పాఠం చెప్తుంటే నేనున్నాను కొన్ని పాఠానికి రండి అంటే ఏ పాఠం చెప్తున్నారంటే కఠోపనిషత్తు అంటే కఠోపనిషత్తుది ఏమిటండీ నేను కఠోపనిషత్తు పదిహేను ఏళ్ల క్రితమే యంగ్ యంగ్ మిడిల్ ఏజ్ రాకమునిపే కఠోపనిషత్తు వినేశాను మళ్ళీ కఠోపనిషత్తు ఏమిటి అని అన్నారు పోనీ చెప్తున్నాను వస్తానంటే అది వినేశారు ఏది అన్నీ వినేశారు ఏది ఏది వినలేదు కనుక కాబట్టి అంత అవినయం కూడదు అంటే దాని అభిప్రాయం శువాప్యనం వేదన చేయక ఎంత శ్రవణం చేసినా కూడా आिपरेशन सरते कष्ट चुद भाष्यकार आश्चर्यवत् आश्चर्य अदृष्टपूर्व अद्भुत अकस्मा दृश्यम तेनाल्यं आश्चर्यवत्त विग्रहवाक्यं తేనతుల్యం అని ఎందుకన్నారంటే తేనతుల్యం వతి అని పాని గారు సూత్రం తేనతుల్యం అనే అర్థంలో వత్ అనే ప్రత్యయాన్ని విధించారు కాబట్టి ఆశ్చర్యవత్ అయింది తేనెతుల్యం ఆశ్చర్యవత్ సూత్రంలో మాట అది తేనతుల్యం వతి సో ఆశ్చర్యము వంటిది ఆశ్చర్యవత్ అంటే ఆశ్చర్యము వంటిది తేన తాటి అని ఆశ్చర్యవత్ ఆశ్చర్యము వంటిది ఆశ్చర్యం అంటే అర్థం ఏంటి అంతకుముందు ఎప్పుడూ చూడనిది అదృష్టపూర్వం అద్భుతమైనది హఠాత్తుగా మీరు చూడాలి దాన్ని అకస్మాత్ ఎప్పుడూ మేము ఇలా రోడ్డు నడిచి వెళ్ళేప్పుడు ప్రతిరోజు చూస్తూనే ఉంటామంటే దాన్ని ఆశ్చర్యం అనరు అకస్మాత్తుగా అకస్మాత్ అంటే నా అస్మాత్ అకస్మాత్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే అది అలాంటిది లేదని నా అకస్మాత్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అకస్మాత్ సో అకస్మాత్తుగా దాన్ని చూస్తారు అంటే దాని దాని పుట్టుపూర్వత్తరాలు ఆరిజిన్ తెలియని విధంగా హఠాత్తుగా మీరు చూశారు ఎప్పుడు చూడలేదు అద్భుతమైన విషయం అది దానికి ఆశ్చర్యము అని పేరు ఈ ఆత్మతత్వము అట్టి ఆశ్చర్యము వంటిది అదిగో ఇచ్చారుగా అర్థం ఆశ్చర్యం ఇవ వత్ అనే పదాన్ని ఇవ అనే అర్థంలో వాడతారు ఆశ్చర్యం ఇవ ఏనమాత్మానం పశ్యతి కశ్చిత్ ఒకనొకడు ఆత్మస్వరూపమును అత్యాశ్చర్యమైన విషయమా అన్నట్లుగా దర్శిస్తాడు అది సరైన దర్శనం అదే ఆత్మస్వరూపము ఎడవ అట్టి దర్శనమే ఉండాలి కాబట్టి ఎందుకంటే అది నా స్వరూపము నేనే అది చిత్రం ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆత్మసద్రూపము సత ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ దేశకాలములకు అతీతమైన ఉనికి అది ఆత్మ యొక్క స్వరూపం కానీ వీడు నేను ఫలానాప్పుడు పుట్టాను నేను ఇంకొకటి చచ్చిపోతానని అనుకుంటూ ఉంటాడు అలానా అప్పుడు పుట్టి మరణ మరణానికి భయపడుతూ ఉండేవాడికి పుట్టుక మరణములకు అతీతమైన దేశకాలములకు అతీతమైన ఆత్మ ఎలా ఉంటుందండి ఆశ్చర్యంగానే ఉంటుంది తర్వాత వీడు దుఃఖపడుతూ ఉంటాడు వీడు దుఃఖిస్తూ ఉండగా నీవు సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పేవారనుకోండి చెప్తే వాడు కోపడతాడు హీ విల్ ఫైట్ అట్ యు హీ విల్ షౌట్ అట్ యు ఏ ఏం మాట్లాడుతున్నారండి మేమేదో కష్టంలో మేము ఉంటే మీరు వచ్చి నువ్వు సచ్చిదానంద స్వరూపం ఏది సత్యదానందో అక్కడ ఉంది సచిదానందం అని గొప్పతాడు అలా గొప్పతారు కూడా చాలా బండి కానీ ఒకవేళ వాడు కనుక ఒక్క పిసరం వివేకం గలవాడయిండి ఏమిటబ్బా నా స్వరూపము ఆత్మ సచ్చిదానందమే ఏమిటి నా ప్రారంభం ఇలా ఉంది నేను దుఃఖిస్తున్నాను ఈ దుఃఖించే నా యొక్క స్వరూపమేనా సచ్చిదానంద ఆత్మ అని ఆశ్చర్యపోతాడు అలా ఎప్పుడైతే ఆశ్చర్యపోతాడో వాడు జ్ఞానానికి ఒక అడుగు ముందుకు వేసినట్లు అర్థం ఆశ్చర్యం అవసరం ఇక్కడ పాఠంలో మీరు గమనించదగ్గది ఏమిటంటే ఆ స్వరూపము ఎడల అట్టి ఆశ్చర్యము ఎవరికైతే ఉంటుందో వాడికే తెలుస్తుంది మీరు దేనికి ఆశ్చర్యపడ గీతకి మీరు ఆశ్చర్యపడక ఉపనిషత్తుకి దేనికి ఆశ్చర్యపడకపోతే మీకు ఏవి ఆశ్చర్యం లేదనుకోండి అంటే అర్థం మీకు అది రొటీన్ వన్ మోర్ థింగ్ అయిపోయింది సో యూ ఇట్ వాంట్ ఇట్ వాంట్ బ్రింగ్ ఎనీ చేంజ్ ఇన్ యూ సో చూడండి భక్తునికి నిర్వచనం నేను ఇదో కొత్త నిర్వచనం చెప్తున్నా మీరు గమనించండి భక్తుడికి నిర్వచనం ఏంటంటే ఆ భగవంతుని స్వరూపము ఎడల నిరంతరంగా ఎవడో ఆశ్చర్యపడతాడో వాడే భక్తుడు శ్రీకృష్ణుని రూపాన్ని చూసినప్పుడు లేకపోతే తలుచుకున్నప్పుడు ఎప్పుడు చూసినా ఎప్పుడు తలచినా ఒళ్ళు గగురుపాటు కలిగేంత ఆశ్చర్యం కలిగితేనే వాడే భక్తుడు అంటే ఈ శ్రీకృష్ణుడు మాకు తెలుసున్న శ్రీకృష్ణుడేనండి మేము చాలాసార్లు చూసామంటే ఇంకా వాడి భక్తుడేమవుతాడు అప్పుడు వాడి భక్తుడు అప్పుడు సూర్యోపాసకుడు ఎవడంటే వాడు బ్రతుకున్నంతకాలం అర్జన ఇస్తాడు అర్ఘ్యప్రదానం చేసి వాడు జీవించున్నంతకాలం అర్ఘ్యమిస్తాడు పొద్దున్న అర్ఘమిస్తాడు సాయంకాలం అర్ఘ్యమిస్తాడు మూడు అర్ఘ్యాలు పొద్దున్న మూడు సాయంకాలం మూడు కొంతమంది అయితే పొద్దున్న మూడు మధ్యాహ్నం మూడు సాయంకాలం మూడు తొమ్మిది అర్ఘ్యాలు రోజును అలాగ వీడు ఎనిమిది ఎనభై ఏళ్ళు బతికాడు ఒక ఆయన అయిన అంటే డెబ్భై ఏళ్ళు అర్ఘ్యం ఇచ్చాడు అనమాట డెబ్భై ఏళ్ళు అర్ఘ్యం ఇస్తే ఇంకా రేపు చచ్చిపోతాడనగా ఈవేళ ఆ సూర్యునికి అర్ఘ్యమిస్తూ అబో ఎంత అద్భుతమైన విషయం ఈ సూర్యభగవానుడు అప సాక్షాత్ పరమేశ్వరుడే ఈ మండలంలో మనకి ప్రకాశిస్తున్నాడు ఎంత మహిమ ఎంత గొప్పది అని అని ఆశ్చర్యపోతూ అర్ఘమిస్తుంది వాడు వాస్తవమైన ఉపాసకుడు కాబట్టి ఆశ్చర్యం అత్యవసరం అలాగే ఆత్మ ఆత్మజ్ఞానం వేయడలో కూడా దట్ కాన్స్టెంట్ వండర్మెంట్ కాన్స్టెంట్ ఎమేజ్మెంట్ అది చాలా అవసరం అది లేకపోతే దాన్ని మెకానికల్నెస్లో పడేశారు అనుకోండి మెకానికల్ మైండ్ ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని మెకానికల్ చేసి పెట్టేస్తుంది ఆ విధంగా మీరు మెకానికల్ లో రొటీన్లో పడేసారనుకోండి దాంట్లో ఉండే సారం పోతుంది మనకు అది మనం ఆ జ్ఞానం రాదు కాబట్టి ఖచ్చిత ఆశ్చర్యవత ఏనం ఆత్మానం పశ్యది ఎంత గొప్ప విషయం అండి ఆత్మజ్ఞానం అంటే అది సామాన్యమైన విషయమేం కాదు సో ఆత్మజ్ఞ ఆత్ ఆత్మజ్ఞాని అంటే సాక్షాత్తు పరమేశ్వరుడుతో సమా సో వాక్యం ఒకటి ఉండేది బ్రహ్మజ్ఞాని హే బ్రహ్మజ్ఞాని ఆక్కోధూండే మహేశ్వరు ఏదో అలా ఉంటుంది అంటే ఓ బ్రహ్మజ్ఞాని నువ్వేం సామాన్యుడు కాద నిన్ను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీ కోసం వెతుకుతాడు ఎక్కడ బ్రహ్మజ్ఞాని ఎక్కడ ఉన్నాడు ఒక్కసారి దర్శనం చేసి వస్తాను అని పరమేశ్వరుడు నిన్ను వెతుకుతాడు నువ్వంతటి వాడివి అని ఓ వాక్యం ఒకటి ఉంటావు అంత అద్భుతమైన విషయం ఆత్మజ్ఞానము ఉంటాయి ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేను ఎందుకంటే చూడండి మనిషి చేతనస్వరూపుడయి ఉండి తాను జడమైన దేహం అనుకుంటూ ఉంటాడు ఈ మధ్య కూడిన దేహమే నేనని అనుకుని మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి ఈ దేహము ఈ దేహము వాట్ ఆల్ ఇట్ రిప్రజెంట్స్ దట్ ఈస్ ఐ దట్ ఈస్ మీ నాట్ ఐ దట్ ఈస్ మీ ఈ బాడీ అండ్ వాట్ ఆల్ దట్ రిప్రజెంట్స్ ఈజ్ మీ దిస్ ఈజ్ హౌ ఐ టేక్ మై సెల్ఫ్ టు బీ నా స్టాండ్ పాయింట్ నుంచి ఈ దేహముతోటి ఎట్టి సంబంధము లేకుండగా దేహములో ప్రకటమొగుచున్నా కూడా దేహానికి అతీతమైన చేతన తత్వము దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన చేతన తత్వం ఏదైతే చైతన్యం ఏదైతే కలదో అది నా యథార్థ స్వరూపము అనే ఆ స్టాండ్ పాయింట్ తోటి వెన్ యు కన్సిడర్ దట్ సిచ్యువేషన్ హౌ ఇట్ లుక్స్ నేను అసలు మెడిటేషన్లో నేనేమని చెప్పేవాడిని అంటే ఒక ఒక కన్ యు కన్సిడర్ దిస్ అని చెప్పేవాడిని వాట్ ఈజ్ ఇట్ సపోజ్ am not the body, you just consider that situation inga em anupeyvanni what if i am not the body what if i am not the body just consider it stay with that idea kalu mosukuni meditation chese appudu stay with that idea what if i am not the body you do that e antunnadu telusnanandi the door to an impersonal reality reality is impersonal reality is not a person person is the shadow ఆఫ్ ది రియాలిటీ ఆఫ్ అన్ ఇంపర్సనల్ రియాలిటీ ఇప్పుడు షాడో పడింది అనుకోండి ఆ షాడో అన్నది హవిట్ కేమ్ ఒక మనిషి సూర్యకాంతికి అడ్డొస్తే నీడొచ్చింది అదేవిధంగా ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ దేహం అడ్డొస్తే అడ్డు రాడమంటే రిఫ్లెక్ట్ చేయడం అనమాట ఒక రకంగా అడ్డొస్తే ఆ వ్యక్తి వచ్చాడు so the person is a shadow of the reality as the reality reflects in this body therefore as i take myself to be the person i am the body as i take myself to be the body i am the person idu oka maha ajnanam idu gadhaandhakaram ee cheekatlo batukisthunnam manam mottham jeevitham antha ide cheekatlo gadichipothundi ee cheekatlo nje maatladtham pita putra ivanne putra ఇవన్నీ ఈ చీకట్లోంచి వచ్చిన మాటలే ఇవన్నీ కూడా సో వీడు మిత్రుడు వీడు శత్రువు వీడు కావలసిన వాడు వీడు పరాయి వాడు వీడు ఈ లోకానికి వెళ్ళాడు వాడు ఆ లోకానికి వెళ్ళాడు వీడు పుణ్యానికి వెళ్ళాడు వాడు పాపానికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు స్వర్గానికి వెళ్ళాడు ఈ మాటలన్నీ కూడా ఇహ ఇహలోకానికి సంబంధించిన లోక వ్యవహారాలు తర్వాత కర్మకాండకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఇదిగో ఈ గాఢాంధకారంలో ఉండి మాట్లాడిన వ్యవహారం శంకర భాష్యాలు తీసి చూడడం లేదు అజ్ఞానము గలవానికి మాత్రమే మొత్తం కర్మకాండ అంతా విధింపబడి ఉన్నది అని స్పష్టంగా చెప్తారు వీడు అసలు ముందు ఒక వ్యక్తి ఉండాలి దేహాభిమానము గల వ్యక్తి ఉండాలి ఇంకా దేహాభిమానము గల వ్యక్తి అయితే ఇంకా దాంట్లో జ్ఞానమే ఉందండి అదంతా జ్ఞానమే సో ఆ సిచ్యువేషన్లో నుండి వెన్ యూ సిట్ ఇన్ వెన్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ నవ్ ఫర్ ఎ ఛేంజ్ టు కన్సిడర్ ది అది నిజమో కాదో తర్వాత చూద్దాం జస్ట్ కన్సిడర్ ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్ యూ కన్సిడర్ ఇట్ దెన్ యూ బిగిన్ టు ఎవేకన్ ఆ ఎవేకనింగ్ ఆ ఎన్లైటన్మెంట్ అన్నది ఇట్స్ స్లోలీ కమ్స్ దట్ ఈస్ వాట్ బుద్ధ ఈస్ బుద్ధుడంటే అర్థం అది బుద్ధుడంటే ఏమిటండది మనిషి అని అర్థం కాదుగా బుద్ధుడంటే మనిషి బుద్ధుడు ఎలా అవుతాడు ది ఎన్లైట్ అండ్ వన్ అని అర్థం ది ఎన్లైట్ అండ్ పెర్సన్ అని కూడా అనుకూడదు ది ఎన్లైట్ వన్ క్యాపిటల్ వో ది ఎన్లైటెండ్ పర్సన్ అంటే ఇంకెన్లైటన్మెంట్ ఏ ఉంది దాంట్లో కాబట్టి ఎవడైతే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో వాడు పెద్ద ఆశ్చర్యం ఆశ్చర్యవత్ పశ్యతి క్చినం తర్వాత ఆశ్చర్యవత్నం వదతి తథైవ చాన్య తథైవచ అంటే అదేవిధముగా అన్య మరి ఒకడు ఏనం ఆశ్చర్యవద్వదతి అంటే ఈ ఆత్మస్వరూపము అత్యంత ఆశ్చర్యకరమైన ఒకనొక వస్తువు ఎలాంటిదో ఇది ఎలాంటిది అని ఒక అద్భుతంతో దీన్ని పోల్చి మరి ఒకడు దీన్ని వర్ణించటం లోకంలో ఉన్నది తర్వాత ఆశ్చర్యవచ్చుణోతి అంటే ఒకడు ఆశ్చర్యంలాగా దాన్ని దర్శిస్తాడు ఆ దర్శించి చెప్తాడు ఆశ్చర్యంలాగా చెప్తాడు వినేవాడు కూడా ఆశ్చర్యంలాగా వింటాడు అది సరైన పద్ధతి దాని ఎడల అటువంటి ఆశ్చర్య భావన ఉండాలి అది లేకపోతే అది అందుబాటులోకి రాదు మేము వేదాంతం చదవడం అయిపోయిందండి పదేళ్ళ నుంచి వేదాంతం ఆత్మ ఇదంతా చెప్పడం అయిపోయింది ఇప్పుడు ఇంకా అది పాత పడిపోయింది నల్గి బాగా నలకొట్టేసాము క్షుణ్ణంగా నలకొట్టేసాము ఇంక ఇప్పుడు ఒక టాపిక్ మార్చాలి అని మార్చాడు అనుకోండి ఏం టాపిక్ తీసుకుంటాడు ఇప్పుడు ఆ టాపిక్ ఏమింటాయి కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఈ డెవన్ నో ఆత్మానర్థం ఎనీవే సరే ఇంకోడు ఆశ్చర్యమన్నట్లుగా వింటున్నాడు తర్వాత శ్రువా దృష్ట్యా అపి. అపీనం వేద నైవ కశ్చిత్ అక్కడ శ్రుత్వాపి కశ్చిత్ నా వేద నవేద చైవ ఒకరనొకరు విన్నాడు విని కూడా ఏమీ తెలియలేదు వాడికి విన్నాడు వింటే తెలిసిపోవాలి నాకు జనరల్గా వింటే తెలుస్తుంది రహస్యం ఉందండి ఆ రహస్యం ఏమిటో ఏమిటో రహస్యం అని అడిగడు ఇంకోడు అదైతే వీడున్నాడో అది నీకు తెలియదు అన్నాడు అవును ఎందుకు తెలుస్తుంది చెప్పులు చెప్తే వస్తుంది అని వీడు అన్నాడు అంతే కదండి సపోజ్ వాడు చెప్పాడు అనుకోండి ఏమవుతున్నప్పుడు తెలిసిపోతుంది చెప్తే తెలిసిపోతుంది వాడి చెప్తే వీడు వింటే తెలిసిపోతుంది కానీ ఇక్కడ ఈ ఆత్మస్వరూపం ఎట్టిది అంటే శ్రుత్వాప్యానం వేదన చేయ కష్టత ఒకడు విన్నాడు ఏం లాభం విన్నా వాడికి తెలియలేదు ఇక్కడ శృత్వా ఉంది శృణోతి మూడో పాదంలో వచ్చింది కనుక నాలుగో పాదంలో శృత్వా వచ్చింది ఈ శృత్వాని బట్టి రెండో పాదంలో గర్భుని మొదటి పాదంలో గర్భుని కూడా మీరు అప్రాప్రియేట్ వర్డ్స్ జత చేసుకోవాలి మొదటి పాదంలో గర్భ ఏమిటి పశ్యతి కాబట్టి దృష్వా వదతి ఉక్వ శృణోతి శృత్వా విని తెలియనివాడు ఒకడు చెప్పి తెలియనివాడు ఇంకొకడు చదివి తెలియనివాడు ఇంకొకడు పశ్చితి అంటే తెలుసు చూస్తున్నాడు చూడటంటే గ్రంథం ఏదో చూసి చదివేసి పుస్తకం అంతా చదివేసి ఏమీ తెలియకుండా అలా మిగిలిపోయాడు అంత ఇంకొకడు పాఠమైతే చెప్పేశాడు ఏమీ తెలియకుండా అలాగే ఉండిపోయాడు నేను విన్నాను అటువంటి పాఠాలు కొన్ని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మీద ఒక ఆయన పాఠం చెప్పాడు పది నిమిషాలు పాఠం చెప్పాడు ఆయన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ పది నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేశారు ఆయన ఆయనకు అర్థమైపోయింది ఇది మన వల్ల కాదు అని తెలిసిపోయింది ఎందుకంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నాలుగు మాటలు ఏం చెప్తారో దాని అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ ఆర్కెస్ట్రా ఉంది కదండి వీళ్ళకి ఇలా అంటే వాళ్ళు రెడీ అవుతారు వాళ్ళు అప్పటికే రెడీగానే ఉంటారు కీ కీ అంటూనే ఉంటారు ఈ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు ఏం మాట మాట్లాడడానికి వీలుండదు ఒకసారి నన్ను ఎక్కడో ప్రసంగం చేయమన్నారు నా ప్రసంగం తర్వాత ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు వాళ్ళది పాటలు భక్తి పాటలు ఏవో పాడతారనమాట నేను ప్రసంగం మొదలుపెట్టా నేను అడిగాను ఎంతసేపు ప్రసంగం అంటే గెంతసేపు అన్న ఓకే నేను మమ్మల్ని వైపు చేస్తుంటే నలుగురు వచ్చి వెరక్కలు చేయలేదు అది ఎలా వెరక్కలు మధ్యలో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఆశ్చర్యపోయిన ఏంటంటే స్టేజ్ మీద కూర్చుని పాఠం చెప్తా ప్రసంగం చూస్తుంటే వెనకాల వచ్చిన వాళ్ళు కూర్చున్నారంటే అర్థం సో ఇట్ ఈస్ ఎ డిస్ట్రాక్షన్ అలాగా డిస్ట్రాక్షన్ అది పద్ధతి కాదు అది సరే ఫోన్లో డిస్ట్రాక్షన్ నేను అబ్జెక్ట్ చేద్దాం అనుకుని ఫోన్లో ఎందుకు లేని ఊరుకున్నాను వాళ్ళు ఒక తబలా తెచ్చాడు తబలాలు తెచ్చాడు ఇంకొక ఆయన హార్మోని తెచ్చాడు ఇంకో ఆయన వైలీన్ తెచ్చాడు ఇవన్నీ మూటకట్టు ఉంటాయి వాటి వాటి కేసుల్లో ఉంటాయి కదా జాగ్రత్తగా ఉప్పడం ప్రారంభించారు ఉప్పి ఈ తబలా ఆయన తబలా సరి చేసుకుంటున్నాడు ముప్పై ఐదు నిమిషాలు నేను వెనక్కి తిరిగి చూశాను చూడండి నా ప్రసంగం గంటన్నారాయన ఇంకా ఇరవై నిమిషాలు ఉంది ఈ నిమిషాలు మీరు కామ్గా ఇక్కడ కూర్చుంటారా లేకపోతే ఎదురొచ్చి కూర్చుంటారా లేకపోతే నన్ను ప్రసంగం యు సెటిల్ దిస్ ఫస్ట్ అని చెప్తే వాళ్ళు అవన్నీ వదిలిపెట్టేసి వచ్చి ఎదుర్కొంటూ కూర్చున్నారు ఎనీవే సో ఈ ఆర్కెస్ట్రా ఆయన్ని పురమాయించారు ఆయన ఈ హార్మోని తబడం మొదలుపెట్టారు అప్పుడు ఆయన ఏం చేశారంటే సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అమృతం బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం జ్ఞానం సత్యం బ్రహ్మ జ్ఞానం సత్యం జ్ఞానం బ్రహ్మ అని ఈ భజన ఆయన దగ్గర కూడా ఈ పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఆ ఆర్కెస్ట్రా సహాయంతో భజన చేసి సెషన్ క్లోజ్ చేశారు కాబట్టి ఉక్త నచ్చిన వేద చెప్పినా కూడా ఏమీ తెలియలేదు పశ దృష్వా నవేద దానికి సంబంధించినటువంటి సమాచారాన్నంతని పరిశీలించి కూడా దృష్టివా అంటే ఏమీ తెలియలేదు అబ్బా ఎంత ఆశ్చర్యం ఇలాగంటి సబ్జెక్టు మీకు ప్రపంచంలో ఎక్కడా ఏదీ ఉండదు మామూలుగా ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మీరు గంట సేపు మీరు మాట్లాడారంటే అర్థం ఏంటి కొని ఎంతో కొంత మీకు తెలుసు దాని మీద ఒక పుస్తకం రాశారనుకోండి మీకు ఎంతో కొంత తెలుసుంటుంది దాని గురించి విన్నారనుకోండి ఒక గంట సంథింగ్ ఆర్ ద వెదర్ విల్ నో బట్ చదివి చెప్పి విని కూడా ఏమీ తెలియకుండా అలా శూన్యం జీరో లెవెల్లో మిగిలిపోవడం అన్నది కేవలం ఈ ఆత్మస్వరూపం దగ్గర మాత్రమే సాధ్యము అంతటి దుర్విజ్ఞేయమైన విషయము దాని ఎందు అంతటి వండర్మెంట్ ఎమేజ్మెంట్ ఆశ్చర్య భావన ఉన్నప్పుడు మాత్రమే అది అవగాహనకు వస్తుంది అది దీని అభిప్రాయం ఆహా అథవాత్మానం పశ్యతిరీ స ఆశ్చర్యతుల్యో వదతి శృణోతి సనేక సహస్రు క్చిదే భవతి శ్లోకాన్ని ఇంకో రకంగా సేమ్ ఐడియా పుట్టినెస్లైట్ న డిఫరెంట్ వే ఎలాగంటే ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో యహ ఆత్మానం పశ్యతి సహా ఆశ్చర్యవత్ ఇందాక ఇలా చెప్పాం కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి అని చెప్పాం ఇప్పుడు ఏమంటున్నావు యహ పశ్యతి సహా కశ్చిత్ ఆశ్చర్యవత్ ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు ఒక పెద్ద ఆశ్చర్యము వంటి వాడు అటువంటి వ్యక్తి కోటికి ఒకడు కూడా ఉండడు తర్వాత యహ శృణోతి సహా ఆశ్చర్యవత యహ వదతి సహా ఆశ్చర్యవతం ఇందాక నుంచి నేను మీకు మనం చేస్తున్నాను ఆత్మస్వరూపాన్ని విచారించడం మానేశారు జనం అని చెప్పడం మానేశారు చెప్పడం ఎక్కడ ఎక్కడ చెప్పట్లేదు ఆత్మ ఆత్మస్వరూప అంటే ఆత్మవిచారము వేదాంత విచారము ఉపనిషత్తులు గీత మేము ఇదే చెప్తాము అని పెట్టుకుని ఓ ఆశ్రమం ఒకటి కట్టేసి బిల్డింగ్ కట్టేసి తర్వాత ఆ బిల్డింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హోమాలు చేయడం తర్వాత ఏమో పూజలు చేయటం తర్వాత భజనలు చేయటం చేసుకున్నాం మీరు ఏం చేయాలి ఇది మేము ఇక్కడ పూజలు హోమాలు భజనలు చేస్తాము అని చెప్పి జనం దగ్గర డబ్బు తీసుకుని బిల్డింగ్ కట్టి అవి చేయాలి క్లీన్గా ఉండద్దండి ఆ వ్యవహారం క్లీన్గా ఉండద్దు మీరేమో మీరు అలా చేయాలి అలా చేసే అలా చేసే దట్ ఈస్ ఏ క్లీన్ ఆపరేషన్ లేకపోతే మీరు సర్వసంగ పరిత్యాగం చేసి సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట సన్యాసం అంటే మరి అది సర్వసంగ పరిత్యాగం చేసి ఇదిగో నేను అన్ని వదులు కూర్చున్నాను ఇక్కడ బ్రహ్మ విచారమే ఆత్మవిచారమే ఉంటుంది ఇంకేముండదు కాబట్టి అయ్యా మీరు దయచేసి చూసుకోండి అని చెప్పేసి చేయాలి చేసి పని ఏదో చేయాలి సన్యాసం తీసుకోవటం తీసుకుని ఆత్మవిచారాన్ని మొదలుపెట్టడం ఈ ఆత్మవిచారం వర్కౌట్ కాదు ఇంకా అక్కడి నుంచి చండి యాగం అని మొదలు పెట్టారు చండి యాగం చేయడానికి సన్యాసం ఎందుకండి చండీయాగం గృహస్థులు చేసుకోవాలి కానీ సన్యాసంలా చండీయాగం చేయడం అది ఓ హృషికేశ్లో స్వామి రఖండానందజీ చెప్పారు హరిద్వార్లో ఒక యాగం ఒకటి చేయడం మొదలుపెట్టారు ఆ యాగం చేయటానికి అదేమిటి సంకల్పం చేయాలి యాగానికి సంకల్పం చేయాలి దాని పేరు గుర్తు రావట్లేదు ఏ పుస్తకంలో చదివానంటే దీన్ని ఈ మధ్యన పాలన ప్రసంగ అనే పుస్తకంలో చదివాను దీన్ని ఆ యాగానికి పే కరపత్రజీ మహారాజు కూడా యాగం దగ్గర వారిని కూడా ఇన్వైట్ చేస్తారు యాగం మొదలు పెట్టారు ఈ యాగ నిర్వాహకులు అందరూ సన్యాసులు దశనామి ఘాట్ ఈ ఆశ్రమాలు వాళ్ళు హరిద్వార్లో పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి చాలా పెద్ద యాక్టివిటీ కూడా ఉంది వాళ్ళు ఫండ్స్ ఉన్నాయి వాళ్ళు ధనం ఇచ్చారు ఈ సన్యాసుల నిర్వహణ సన్యాసుల యొక్క ప్రోద్బలంతో ఆ యాగం ఆరంభమైంది ఆరంభమైతే అప్పుడు సంకల్పం చేయాల్సి వచ్చింది సంకల్పం ఎవరి పేరు మీద చేస్తారు ఏదో పేరు మీద సంకల్పం చేయాలి కదా వా ఈ ఆశ్రమాలతో సన్యాసుల పేరు మీద సంకల్పం చేయకూడదండి యాగానికి సో అక్కడ బ్రహ్మచారి ఒక ఆయన ఉంటే ఆ బ్రహ్మచారిని ముందు పెట్టి ఆయన పేరు మీద సంకల్పం చేయాలని నిర్ణయం అయిపోయింది సరే మొన్నటి పొద్దున్న సంకల్ప కార్యక్రమం ఆరంభమైంది ఆరంభమైతే ఈ యజ్ఞానికి వీళ్ళు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పండితులను అందరినీ పిలుస్తూ దక్షిణ భారతదేశం నుంచి కూడా కొంతమంది పండితులను పిలిచారు ఏదో తంజావూరు నుంచి మన విజయవాడ నుంచి మన మద్ధూరి శాస్త్రి ఇలాంటి వాళ్ళని కొంతమందిని పిలిచారు వీళ్ళు కూడా వీళ్ళు సభలో కూర్చున్నారు సంకల్పం అంటే మహాసంకల్పం మొదలుపెట్టి చెప్తారు అలా చెప్తే ఈ ఎవరండి యజమాని ఎవరంటే ఈ బ్రహ్మచారిని ఈ దక్షిణ భారతదేశ పండితులు అబ్జెక్ట్ చేశారు బ్రహ్మచారికి సంకల్పం చేయడానికి అర్హత లేదు అని అబ్జెక్ట్ చేశారు అంటే అప్పుడు అక్కడున్న సన్యాసులు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళనే వాళ్ళని తీసుకొస్తా ఉండే ఆయనకి కొత్త పంచెలు కొత్తగా వస్త్రధారణ చేసి ఆయన పేట మీద కూర్చోబెడితే మేము సంకల్పం చేయమంటారే అదేం కుదరదని చెప్పేసి ఈ దక్షిణ భారతదేశ పండితులు ఉత్తరం భారతదేశం వాళ్ళు అందరూ ఒప్పేసుకున్నారు అబ్జెక్ట్ చేయలేదు ఈ దక్షిణ భారతదేశ పండితులు ఏమన్నారంటే నో వీ డోంట్ యాక్సెప్ట్ అన్నారు అప్పుడు కణపాత్రజీ మహారాజు అన్నారు వాళ్ళు చెప్పింది కరెక్టు బ్రహ్మచారికి అర్హత లేదని చెప్పారు వీళ్ళందరికీ గొంతులో పచ్చి వెలక్కయబడింది ఏం చేయాలి యజ్ఞానికి కావాల్సిన సంబదాలన్నీ వచ్చేసి లక్షలు వసూలు చేశారు ఏం చేయాలి అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి భార్యాభర్తలని ఎవరిని ఎవరు వస్తారు దాంట్లోకి నైన్ డేస్ సెవెన్ డేస్ అక్కడ ఇలాగ పత్తు పుణ్యం అవే కూర్చోవాలి హూ విల్ డూ దాట్ సో ఇట్స్ ఎ వెరీ ఎలాబొరేట్ ప్రాసెస్ యజ్ఞం అంటే ఆఖరికి ఎవరిలో గడ్డ మొట్టుకు ఓ భార్యని భర్తని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు మేము మహాపుణ్యం వస్తుంది మీరు పావులా ఖర్చు పెట్టక్కర్లేకుండా మహాపుణ్యం అది ఏదో చెప్పి వాళ్ళ పేరు మీద సంకల్పం చేసి మొత్తానికి ఆ యజ్ఞం చేశారు కాబట్టి వదతి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పటం చెప్పి వ్యక్తి ఎవడైతే ఉంటాడో ఈజ్ ఎ వండర్ ఆశ్చర్యవద్ వదతి వినివాడు వండర్ ఎందుకంటే మీరు ఏదైనా ఒక ప్రవచనం చెప్తే పదివేల మంది యాభై మంది వచ్చిన ప్రవచనాలు ఉంటాయి కానీ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికి పది మంది